సాశివసర శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరపరా ఓం సహనా సహనౌనసు సహ వీర్యంకరవహైస్వినీతమస్సు మాదివహై ఓ శాంతిశ్యాంత్రి ప్రజయా పశుభవచ్చేడో అనువాకంలో ఉన్నాము శరీరమీ అన్నం ప్రాణ అన్నాద అక్కడ దాకా వచ్చాం కస్మాద్ ప్రాణే శరీరం ప్రతిష్టం తన్ నిమిత్తవాత్ శరీరస్థితేవండి అక్కడే కదండి ప్రాణోవా అన్నం ఓకే అక్కడే ఉన్నాను నేను నువ్వు కొంచెం వెనకాల ఉన్నానా అహో ప్రాణోవా అన్నం శరీరే ప్రాణప్రతిష్ఠిత ప్రాణోవా అన్నం ఓకే ప్రాణమే అన్నము శరీరము అన్నాద ప్రాణము అన్న చూడండి అన్నాద అంటే భోక్త అన్న అంటే భోగ్యం భోక్త భోగ్యం సో ప్రాణము భోగ్యము అన్నం మనం అన్నం తిన్నామంటే ఏం చేస్తామంటే ఈ చేతులు తీసుకుని నోట్లో పెట్టుకుంటాం అలాగే ముక్కు ద్వారా ఈ శరీరము బయటనున్నటువంటి వాయువును తన లోపల పెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రాణమే అన్నము ఎందుకని శరీరే ప్రాణస్య అంతర్భావా ప్రాణము శరీరంలో అంతర్భాగం అవుతోంది శరీరంలో కలి లోపలికి వెళ్ళిపోయి కలిసిపోతాం లోపలికి వెళ్ళి ఉంటోంది అంతర్భావా అంతఃభవతి సో ప్రాణం లోపలికి వెళ్ళి ఉంటోంది అలా కనపడుతోంది కదా మనకి కాబట్టి శరీరాన్ని మనం భోక్త ప్రాణాన్ని బయట ఉన్నటువంటి వాయువుని భోగ్యంగాను స్వీకరించవచ్చు సో ప్రాణోవా అన్నం శరీరం అన్నాదం దాన్నే శంకరులు కొంచెం వివరిస్తున్నారు ఎత్ ఎంతః ప్రతిష్ఠితం భవతి తవతీతి ఇక్కడ ఇవన్నీ ఉపాసనలు ఉపాసనలు అంటే భావన చేయటం ఆ విధంగా మనం విజువలైజ్ చేయటం దీనికోసం పెద్ద ఎక్కువ హండ్రెడ్ లాజిక్ అక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ లాజిక్ అయితే విజువలైజ్ చేసేది ఏముంది ఇట్స్ ఎ విషన్ సో విజువలైజేషన్కి ఏదో కొంత కా కామన్ కాజ్ కామన్ రీజన్ కొద్దిగా ఉంటుంది సార్ ఆ రీజనే చెప్తున్నారు ఒక దాని లోపలి ఇంకొకటి ఉందండి ఎదు ఎస్సే అంత ప్రతిష్ఠితం ఒక దాని లోపలి ఇంకొకటి నిలిచి ఉంది అంటే ఆ లోపల ఉన్నది అన్నంగాను దేని ఎందు అన్నాదంగాను స్వీకరిస్తాము శరీరంలో ప్రాణం ఉందని అనుకుంటున్నాం లేదా ఓ రకంగా అలా కనపడుతుంది ఆ కాకపోవచ్చు కానీ ఓ దృష్టికోణంలో శరీరంలో వాయు రూపంగా అన్నము ప్రాణము నిలిచి ఉన్నది కాబట్టి శరీరము అన్నాదము ప్రాణము అన్నము శరీరే చ ప్రాణప్రతిష్ఠితాణ అన్నం అన్నం శరీరం అన్నాదం సో ఆ లాజిక్ని అప్లై చేస్తున్నారు దేని లోపల ఏది ఉంటుందో అది అన్నం అవుతుంది అది దేని లోపల ఉందో అది అన్నాదం అవుతుంది అనే లాజిక్ను అప్లై చేస్తున్నారు ఆ లాజిక్ను అప్లై చేస్తే శరీరే ప్రాణప్రతిష్ఠిత శరీరమునందు ప్రాణము నిలిచి ఉంటూ ఉన్నది కాబట్టి తస్మాత్ ప్రాణ అన్నం ప్రాణాన్ని అన్నంగాను శరీరాన్ని అన్నాదంగాను స్వీకరించాలి ఈ భోక్తృభోగ్య భావాన్ని పంచభూతాలకు అప్లై చేస్తున్నారు చాలా వండర్ఫుల్ ఉపాసన ఇది ఈ ఉపాసన యొక్క ప్రయోజనము అసలు రహస్యం అన్ని తర్వాత వస్తాయి సో ప్రస్తుతానికి వాయువు దేహము దేహం పృథివి వాయువు పృథివీలో వాయువు ఉంటుంది వాయువులో పృథివీ ఉంది అది మళ్ళీ తిరగేస్తాం అలాగే వస్తుంది తథ శరీరమప్యన్నం ప్రాణోన్నాద అంతకుముందు ఏమన్నాము శరీరమేమో అన్నాద అన్నాం ప్రాణం అన్నము అన్నాం ఇప్పుడు తిరగేస్తాం శరీరమే అన్నం అవుతుంది ఇప్పుడు శరీరమే అన్నం శరీరం అన్నాదమే కాదండి అన్నం కూడా అవుతుంది మరి శరీరమే అన్నమైతే అన్నాదమేది ప్రాణ అన్నాద సో ప్రాణశక్తి వాయు రూపంగా ఉంటుంది అదే అన్నాదము వాయు కస్మాద్ ప్రాణే శరీరం ప్రతిష్ఠితం తన్ నిమిత్తవారీరస్థితే చూడండి పై చెప్పిన లాజిక్కే దేని లోపల ఏది ఉందో ఆ ఉన్నది అన్నమవుతూ ఉంటుంది ప్రాణము శరీరము నిలిచి ఉన్నది ప్రాణే శరీరం ప్రతిష్ఠితం హౌ యూ కెన్ సే దాట్ శరీర స్థితే తన్నిమిత్తత్వాత్ శరీరంలో ప్రాణశక్తి ఉంటేనే అది నిలబడి ఉంటుంది అండి సపోజ్ ఒకడు పడుకున్నాడు అనుకోండి ప్రాణశక్తి విడిచిపోయింది అనుకోండి ఇంకా దేహం నిలబడదు దేహం నిలబడుతుందంటే నిలబడేది దేహం అని మీకు కంటికి కనపడుతుంది నిలబడేది దేహం కాదు ప్రాణం నిలబడుతుంది ప్రాణంతో పాటు దేహాన్ని నిలబడుతుంది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రైట్ కాబట్టి దేహమే నిలబడి మాటైతే శవం కూడా నిలబడాలి అలాగే నిలబడదు కనుక ప్రాణమే ప్రాణము మీదనే ఆధారపడి ఉన్నది కనుక శరీరమే అన్నము ప్రాణమే అన్నాదము తత్ తస్మాత్ తదేతదుభయం శరీరం ప్రాణశ్చ అన్నమన్నాద సో వాక్యం ఎక్కడ ఏముందంటే తదేతదన్నమనే ప్రతిష్ఠితం అని ఉంది సో తదు ఏతత్ ఈ రెండు ఆయి రెండు ఉభయం తదంటే తస్మాత్ ఏతత్ ఉభయం తదు ఆ కారణంగా ఏతత్ ఈ రెండు కూడా ఈ ఉభయం అంటే పెయిన్ ఈ రెండు అన్నము అవుతూ ఉంటుంది అన్నాదము ఈ రెండు అంటే ఏ రెండు శరీరము ప్రాణమును రెండు అన్నము రెండు అన్నమే రెండు అన్నాదమే ఒకటి అన్నం అయితే రెండోది అన్నాదం అవుతుంది ఈ రెండోది అన్నం అయితే మొదటిది అన్నాదం అవుతుంటుంది కాబట్టి ఇవి పరస్పరము అన్న అన్నాద రూపంగా ఉన్నాయి ఏనా అన్యోన్యస్మిన్ ప్రతిష్ఠితం తేనాన్నం చూడండి శరీరం ప్రాణంలో నిలిచి ఉన్నది ప్రాణం శరీరంలో నిలిచి ఉన్నది కాబట్టి ఏది దేనియందు నిలిచి ఉన్నదో అది అన్నము అనే ప్రిన్సిపుల్ మీద శరీరము అన్నమవుతుందో ఒక లెక్కలో మరో లెక్కలో ప్రాణము అన్నమవుతుంది ఏ నాణ్యోన్యస్య ప్రతిష్ఠే నాద ఏది రెండవ దానికి నిల నిలిచి ఉండటానికి ఆధారమవుతూ ఉంటుందో అది అన్నాదము శరీరమునందు ప్రాణం నిలుస్తోంది కాబట్టి శరీరం అన్నాదమైంది ప్రాణమునందు శరీరం నిలుస్తోంది కాబట్టి ప్రాణము అన్నాదము అర్థమైంది కదండి ఆర్గ్యుమెంట్ సో ఆ విధంగా రెండూ అన్నములు అవుతున్నాయి రెండూ అన్నాదములు అవుతున్నాయి తస్మాత్ ప్రాణ శరీరంచ ఉభయమన్నము అన్నాదంచ ప్రాణము శరీరము ఈ రెండూ కూడా అన్నము అన్నాదము అవుతూ ఉంటాయి ఇక్కడ ఏదో చేదస్తంగా రాస్తున్నారని మీరు అక్కడ ఉండే మంత్రవాక్య మంత్రంలో ఉండే పదానికి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు సో అదే ప్రిన్సిపుల్ని ఒక జనరల్ రూల్ చెప్పడం కానీ అప్లై చేద్దాం మళ్ళీ ఇంకో జనరల్ రూల్ అన్నానికి అన్నాదానికి మళ్ళీ అప్లై చేద్దాం ఈ విధంగా ఈ రెండు అన్నము అన్నాదం అవుతున్నాయి ఒకసారి ఇది అన్నం అని మొత్తం వ్యవస్థ అంతా కూడా క్లియర్ కట్గా అక్కడ మంత్రంలో ఎలా అయితే వచ్చిందో అలాగ చెప్తున్నారు ఎందుకండి ఈ గోల్ అంతా ఎందుకండి అంటే ఈ విధమైన ఉపాసన చేసేవాడికి ఒక ఫలం ఉన్నది సయ ఏతదన్న మే ప్రతిష్టిత వేద ప్రతిష్టతి భాష్యం సేతదన్నమే ప్రతిష్టిత వేద ప్రతిష్టతి అన్నాత్మనైవ సో సహా అంటే వాడు ఎవడువాడు యహ ఎవడైతే ఏత అన్నం అన్నే ప్రతిష్ఠితం వేద ఈ విధంగా అన్నము అన్నమునందు ప్రతిష్ఠితమై ఉన్నది ఇక్కడ అన్నము అంటే ప్రాణము అన్నమునందు శరీరమునందు లేదా అండ్ వై లేదా అండ్ ఆల్సో అన్నం అంటే శరీరము అన్నమునందు అంటే ప్రాణమునందు ఈ విధంగా అన్నము అన్నమునందు ప్రతిష్ఠితమై ఉన్నది అల్లా దర్శించేవాడు సాక్షి అవుతాడు అన్నము అన్నమునందుకు ప్రతిష్ఠితమైనది థింగ్స్ యాక్ట్ ఆన్ థింగ్స్ దెన్ వాట్ ఆర్ యూ ఐఎమ్ ది వీక్నెస్ అనే ఒక సాక్షిభావం దాని నుంచి వస్తుంది తర్వాత ఇది దేహము ఇది నాది ఇది నేను అనే దృష్టి ఉండరాదు మరి ఉండాల్సిన దృష్టి ఏమిటి అన్నము అన్నాదము లేదా అన్నము అన్నాదం థింగ్స్ యాక్ట్ ఆన్ థింగ్స్ దిస్ సపోర్ట్స్ దట్ దట్ సపోర్ట్స్ దిస్ ఈచ్ సస్టైన్ ఈచ్ అదర్ బోత్ ఆఫ్ దెమ్ సస్టైన్ ఈచ్ అదర్ ఐ రిమైన్ యాజ్ ఎ సాక్షి అని ఆ విధంగా అన్నాన్ని పృథివీని పృథివీ అంటే దేహము పృథివీ వికారము సో ప్రాణము అంటే వాయువు ఈ పృథివీ వాయువు అనే రెండు భూతములు ఎందు ఇటువంటి దృష్టి ఎవడైతే కలిగి ఉంటాడో వాడు ప్రతిటిష్ఠతి వాడు ప్రతిష్టని పొందుతాడు అంటే నెలకడను కలిగి ఉంటాడు ప్రతిష్టతి అంటే రెండర్థాలు ప్రతిష్ట అంటే లోకంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అర్థం కానీ ఇక్కడ నిలకడను కలిగి ఉంటాడు ఇక్కడ ప్రకరణం అంతా కూడా స్థితికి సంబంధించింది శరీరంలో ప్రాణము నిలకడను కలిగి ఉన్నది ప్రాణమునందు శరీరము నిలకడను కలిగి ఉంటూ ఉన్నది కాబట్టి ఇదంతా ప్రతిష్ట ఆరకమైనది కనుక అదే అదే ఫలాన్ని కూడా ఇక్కడ వీడు పొందుతాడు సాధారణంగా మీరు ఉపాసన ఎలా చేస్తే ఫలం అలా ఉంటుంది అంకేతనే ఉపాసన చేసే ముందు కొంచెం వివేకంతో ఆలోచించుకుని ఉపాసన చేయాలి ఉపాసన ఎలా చేసేస్తే ఫలం అలాంటిది వచ్చేస్తుంది ఫలం మరో రకంగా రాదు ఈశ్వరుడు ఆయనేమి స్పెషల్ ఫలాన్ని మీకు ఇవ్వడు యూ యూ మ్యానుఫ్యాక్చర్ యువర్ ఓన్ ఫలం అండ్ ఈశ్వర ఈజ్ ఓన్లీ అ కండ్యూట్ నల్ల లాంటి వాడు ఈశ్వరుడు మనకు వచ్చి ఫలం ఏది రావాల్సి ఉందో అదే ఇస్తాడే కాబట్టి ఉపాసన చేసేప్పుడు యోగ్యమైన ఉపాసన చేయాలి ఉపాసన సంకుచితంగా ఉండకూడదు విస్తృతంగా ఉండాలి ఇట్ మస్ట్ బి ఎక్స్పాన్సివ్ నాట్ కన్స్ట్రక్టివ్గా ఉండకూడదు ఉపాసన వస్తువు సో అలా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు ప్రతిష్టను పొందుతాడు ఏ విధంగా ప్రతిష్ఠని పొందుతాడు అన్న అన్నాద ఆత్మన అంటే అన్నము అంటే ప్రాణము అన్నాదము అంటే శరీరము లేదా శరీరము ప్రాణము సో ప్రాణ శరీర ఆత్మన ప్రాణ శరీర రూపంగా ప్రతిష్టని పొందుతాడు అంటే వాడి శరీరము వాడి ప్రాణము ఈ రెండు కూడా సాక్షి రూపంగా దర్శిస్తూ ఉంటాడు అవి ఉండాల్సిన స్థితిలో ఉండి చక్కగా ఫంక్షన్ చేస్తూ ఉంటాడు ఆరోగ్యం విషయంలోనూ మరో విషయంలోనూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే చాలదు పహిల్వాన్లందరూ ఆరోగ్య డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ అందరూ ఆరోగ్యంగానే ఉంటారు ఏమిటి ఉపయోగం అది ఆరోగ్యంగా ఉండడం అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరాన్ని ప్రాణశక్తిని వినియోగించి మనము ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి రెండో ఒకటే ఇది ఒకటే వీడికే అలా అనుకుంటారు లోకంలో పరమేశ్వర ఆరాధన వారు చేస్తారు ఆత్మజ్ఞానం వీరనే రెండూ ఒకటే వెర్ ఆర్ నో టూ డిఫరెంట్ థింగ్స్ ఎనివే సో ఆ విధంగా వీడు ప్రతిష్ఠని పొందుతాడు కింఛ అన్నవాన్ అన్నాదో భవతి ఇత్యాది పూర్వవత్ అన్నవాన్ భవతి సమృద్ధిగా అన్నం ఉంటుందండి ఒకసారి అన్నాదో భవతి అన్నం ఉంటే చాలదు అది తినే యోగ్యత ఉండాలి ఒక ఆయన బోళంత ధనవంతుడు వెంకటేశ్వర స్వామికి ముక్కు ముక్కడు ఏమని నీకు నేను కుంభం పోయిస్తాను వెంకటేశ్వర స్వామికి కుంభం పోయిస్తారు అదో అదొక ముక్కది కుంభం అంటే ఏదో ఇరవై బస్తాలో ముప్పై బస్తాలో బియ్యాన్ని వండి ఆ బియ్యానికి తగ్గ కూరలు పప్పు మొదలైనవన్నీ చేసి అక్కడ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతారు అదో పెద్ద ఒక పెద్ద రూమ్ అంతా పడుతుంది ఆ అన్నం ముప్పై బస్తాలు బియ్యం ఒకేసారి వండుతారు దాన్ని నైవేద్యం చేస్తారు అప్పుడు అది భక్ భక్తులకు వేద సాధనకు పంచి పెడతారు ఇంత చేస్తాను నేను దేనికయ్య అంత చేస్తాడంటే ఆయన నాకు అన్నం తినేటువంటి ఆరోగ్యం వస్తే ఆయనకి అన్నం తింటే పడదు కొంతమందికి అన్నం తింటే పడదు అది ఎంత కష్టమో చూడండి ఆకలి వేస్తూ ఉంటుంది తింటే పడదు అదో పెద్ద సమస్య ఏదో సం ప్రాబ్లం స్టొమక్ మజ్ స్టొమక్ వాల్స్ని మీద బ్యాక్టీరియా ఉంటాయి ఆ బ్యాక్టీరియా అంతా నశించిపోతుంది అనమాట దే ఆర్ దే గెట్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్ కిల్డ్ అవి చాలా ఫే మంచి ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా అవి ఎప్పుడైతే వినాశం పొందేస్తాయో మీరు అని ఏం తిన్నా అది ఇమడదు దట్ రిమైన్స్ జస్ట్ లైక్ దాట్ పెట్టిలో పెట్టిన వస్తువులాగా అలాగే ఉండిపోతుంది దానివల్ల అనేక దోషాలు వస్తాయి ఆ విధంగా ఆహారాన్ని తింటే యథరాజ్ని లేక దుఃఖాన్ని పొందుతూ ఉంటారు ఇలా మొక్కులు మొక్కుకుంటారు ఆయన కుంభాన్ని వెంకటేశ్వర స్వామి కుంభాన్ని పోయించే సామర్థ్యం ఉంది కానీ ఒక ముద్ద తింటే అది ఒక దోష అది కూడా ఒక దురదృష్టం కాబట్టి అలాంటి దురదృష్టం వీడికి ఉండదు అన్నం సమృద్ధిగా ఉంటుంది అన్నాదుడుగా కూడా చిన్నది చక్కగా అరిగేసి శుభ్రంగా మళ్ళీ రాత్రే అడిగి రెడీ పర్ అన్నట్టుగా యాక్టివ్గా ఉంటాడు అన్నవా అన్న అధోభవతి ప్రజయ వశుభిర్ బ్రహ్మవర్ శసేన గుర్తు చేస్తున్నాను సంతానం యోగ్యమైన సంతానం ఉంటుంది క్యాటిల్ వెల్త్ ఉంటుంది క్యాటిల్ వెల్త్ అంటే డైరీ ప్రోడక్ట్స్ సమృద్ధిగా ఉంటాయి ఇంట్లోన మొన్న క్రితం క్లాస్లో చెప్పాను తర్వాత బ్రహ్మవర్చస్సు అంటే త్వగ్ దీప్తి అంటే ముఖంలో ఒక తేజస్సు అంటే ఒక ప్రసన్నత తేజస్సు అంటే బ్యూటీ బేస్డ్ తేజస్సు కాదు ఒక ప్రసన్నత ముఖం చూడగానే దండం పెట్టబోదు చేస్తుంది అలాగంటది అన్ని బ్రహ్మవర్చస్సు అంటారు మహాన్ కీర్త్య ముఖంలో కూడా ఆయన ధర్మాత్ముడను మంచివాడను ఏదో ఒక నమస్కారం నమస్కార అరుహుడను అటువంటి కీర్తి కూడా వారికి ఉంటుంది ఇత్యాది పూర్వవత్ ఇంతకుముందు అయింది సప్తమానువాకం అయింది అష్టమ అన్న పరిచక్షిత తద్వ్రతం భాష్యం అరిచక్షిత న పరిహరేత్ పరిచక్షిత అంటే పరిహారం చేయుట అంటే త్రోసివేయుత అన్నాన్ని ఎప్పుడూ కూడా త్రోసివేయరాదు కొంతమంది ఏం చేస్తారంటే ఏవో కల్పనలు చేసి ఈ అన్నము మంచిది ఈ అన్నము చెడ్డది అని త్రోసివేస్తారు అలా చేయకూడదు ఎవడు చేయకూడదంటే ఇటువంటి ఉపాసన చేసేవాడు ఈ ఉపాసకులు అంటే సాధకు వేదాంతాన్ని అధ్యయనం చేసే సాధకులు అన్నం విషయంలో ఇటువంటి దృష్టిని పవిత్రమైన దృష్టిని కలిగి ఉండాలి కానీ త్రోసివేయుట నేను చూస్తూ చాలామంది ఏం చేస్తారంటే తినంత తింటారు పారేసినంత పారేస్తాను జో ప్రారంభం అమెరికాలో వాళ్ళు సగం ఫిఫ్టీ పర్సెంటే తింటారు మీతో ఫిఫ్టీ పర్సెంట్ పారేస్తారు తర్వాత లోకంలో ఒక ఎటికెట్ అని ఉంది ఎటికెట్ అంటే ఏమిటి వాడు మీకు గ్లాసునుండా కాఫీ ఇచ్చాడు అనుకోండి అంతా తాగేయకూడదు సగమే తాగి సగం వదిలేయాలి అది ఎటికెట్టు ఏదైనా ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేడు అనుకోండి నేనైతే అంతా తినేస్తాను తీసుకోను నాకు అక్కర్లేదంట అని తీసుకుంటే మాత్రం అంతా తినేస్తాను వాళ్ళు అలా అంతా తినేయకూడదు కష్టం అలాగక్కరి ఎవరో వడ్డిద్దలేదా ఇంకేమీ అన్నట్టుగా తయారు చేయకూడదు అలా చేస్తే అది ఎటికెట్ అనిపించకూడదు ఎటికెట్ అంటే సంథింగ్ యూ హ్యావ్ టు లీవ్ దే ఒకంత విదిలేస్తే ఎంత ఎక్కువగా పారేస్తే వాడు అంత సోషల్గా ఉన్నత స్థితికి చెందినవాడు అని ఇది ఇది సరైనది కాదు మన దేశంలో కూడా ఇటువంటి దుర్లక్షణాలు కొన్ని మనకు కనపడతాయి అది తప్పదు సాధకులకి అలా ఉండకూడదు లోకంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సాధకులు అలా ఉండకూడదు అన్నాన్ని పరిహరించకూడదు పారయకూడదు త్రోసివేయరాదు నిరాదరణపూర్వకంగా అది ఒక వ్రతము ఈ వ్రతం అని ఎందుకు అన్నామంటే అన్నము యొక్క గొప్పతనం అట్టిది సుమా అని చెప్పడం కోసం తద్వ్రతం పూర్వవత్ స్తుర్థం అన్నం తోసేయకూడదు అని చెప్తే చాలు చాలుస్తుంది కదా అన్నం ఒక వ్రతము ఏమిటి వ్రతం మాట ఎందుకు అంటే అన్నము గొప్పది అని అన్నాన్ని స్తుంచడం కోసం ఈ వ్రత శబ్దాన్ని ప్రయోగించారు మనం చూసాం ఇది తదేవా శుభాశుభ కల్పనయా అపరిహ్రియమాణం స్థుతం మహీకృతం అన్నం స్యాత్ ఎలాగ స్థుతిల్లా అయింది వ్రతం అంటే స్థుతిల్లా అయింది అంటే చూడండి ఆ అన్నాన్ని తదేవా అన్నం ఆ అన్నాన్నే అపరిహ్రియమాణం త్రోసివేయకూడదు అనే ఒక భావనతోటి వాడు త్రోసివేయడం మానేస్తాడు త్రోసివేయుట అనే పనిని చేయడు దాన్ని ఆధారంగా స్వీకరిస్తాడు త్రోసివేయటానికి ఒక హేతు ఉండాలి ఏమిటా హేతువు శుభాశుభ కల్పన ఈ అన్నము శుభము ఈ అన్నము అశుభము అని దాని ఎందుకు గుణదోషాలని కల్పిస్తాడు అన్నమునందు గుణదోషాలు ఏమిటి ఏదో కొంచెం ఉప్పు దానికి తగ్గట్టుగా ఏదో అడ్జస్ట్ చేసుకుని తినేసేయాలి ఉప్పు తక్కువైంది కంబైన్ చేస్తే సర్పం పప్పులో ఉప్పు కొంచెం పెరుగు దాన్ని కలిపేసుకుంటే పెరుగులో ఎలాగో ఉప్పు వేసుకుంటారు కదా ఆ పెరుగులో ఉప్పు వేసుకోవడం మానేసి ఆ పెరుగు ఇప్పుడే నేను కొంచెం గడిపితే ఆ ఉప్పు అడ్జస్ట్ అవుతుంది తినేసేది లేకపోతే ఇదిగో వీడిచ్చిన అన్నం గొప్పది వాడిచ్చిన అన్నం తక్కువ అని వ్యక్తులను పెట్టే అన్నాన్ని శుభాశుభ కల్పన చేసి దాన్ని తిరస్కరించటం చాలా తప్పు కాబట్టి అటువంటి కల్పనలు ఏమీ చేయదు అన్నము శుభమో అశుభమో ఉండదు అన్నం అన్నం కాబట్టి అంటే నే గివెన్ సిచ్యువేషన్ అని అర్థం దాంట్లో ఏదో మట్టి ఉమశానం ఒక తీసుకొస్తే కూడా మనం అలా చేయకూడదని తాత్పర్యం కాదు మీరు కల్పన అంటున్నారని చేతనే అక్కడ శుభాశుభ వ్యవస్థ లేని చోట మీరు శుభాశుభ వ్యవస్థని భేదాన్ని కల్పించి అది వాస్తవంగా శుభాశుభములోనే ఒక నిర్ణయానికి అనుకూలంగా ఉందనుకోండి అప్పుడు దానికి తగ్గట్టుగా ఇలాగే చేస్తారు మట్టి ఏదైనా ఉంటే లేకపోతే దాని ఎందు ఏదైనా దోషం ఉన్నట్లయితే దాన్ని పరిహరిస్తారు నాకు దట్వే లేని శుభాశుభాలని దాని ఎందు అంటగట్టి పరిహారం చేయటం ఒకటి తీసుకోవటం శుభము ఇంకో హక్కుద్రో చేయటం అశుభము అలా చేయరాదు అలా చేయకుండా సర్వమును ప్రేమతో స్వీకరించేదంటే అదే స్తోత్రం చేయటం స్తుతం అన్నాన్ని స్థుతించడం అంటే అదే మహీకృతం ఏమిటి ఇక్కడ స్థుతి అంటే దానికి విలువనిచ్చుట మహీకృతం అన్నము చాలా గొప్పదండో దాన్ని అలా పారయికండి అని మహీకృతం అన్నం స్యాత్ దాన్ని మనం ఆదరణ చేసినటువంటి అంచేతనే గమ్మును ఎక్కువ ఒడ్డించేసుకోకూడదు మన విస్తృతలో పడిపోతే ఎంగిల్ అయిపోతే ఇంకోహికి ఇవ్వటం అనుకుంటారు కాబట్టి కొద్దివే తీసుకుని ఒడ్డించుకుని పక్కన ఒక చెంచాతో వడ్డించుకుని పక్కన పెట్టినట్లయితే మనం తీసుకో తీసుకుంటాము మిగిలింది పవిత్రంగా అలాగే మిగిలి ఉంటుంది దాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు సో ఆ విధంగా అన్నం విషయంలో ప్రతి స్టెప్లోనూ కూడా ఆ పవిత్రతను మెయింటైన్ చేసుకుంటూ ఉండటం పేరే స్థుతించుక అది స్థుతిక ఏవం యథోక్తముత్తరేష్ ఆ పోవా అన్నం ఇత్యాదిషు యోజయేత్ అది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ రాబోయే వాక్యాల్లో కూడా మీరు ఆ వ్యవస్థను ఆ విధంగా చేసుకోవాలి అన్వయం ఆ విధంగా చేసుకోవాలి అని అంటున్నారు ఎవరితో చూద్దాం ఆ పోవా అన్నం జ్యోతిరన్నాదం అది ఇప్పుడు అప్పులు అంటే జలములు జ్యోతి అంటే అగ్ని తేజస్సు ఈ రెండు ఉన్నాయి ఒక దృష్టికోణంలో అప్పులు ని అగ్ని తన ఎందు విలీనం చేసుకుంటుంది కాబట్టి ఆ అప్పులు అప్పులను నిప్పు ఎక్కువగా ఉందనుకోండి నీళ్లు పోసారనుకోండి ఆ నీళ్ళని నీళ్లు కాకుండా చేసేస్తుంది ఇంకా నీళ్లుగా మిగులు ఉండవు అక్కడ పోసినట్లయితే అక్కడ అలాగ పడి పడిల ఉండదు నీళ్లుగా ఉండవు ఆ నీళ్ళని ఆ అగ్ని ఏం చేస్తుంది అది హరించేస్తుంది కాబట్టి ఒక రకంగా అగ్ని నిప్పు అప్పులను హరించి వేసినది అంటే అప్పులు అప్పులు అంటే నీళ్లు అవేమో అన్నమైనది అగ్ని అన్నాదమైనది ఇంకో దృష్టికోణంలో అప్పులు ఎక్కువగానో అగ్ని తక్కువగా ఉందనుకోండి అగ్నిని తీసుకెళ్ళి అప్పుల్లో వేశారనుకోండి ఆ అగ్నిని తనలో విలీనం చేసేసుకుంటుంది నీళ్లు నీళ్లు హరించిపోతే అగ్ని అన్నాదము అప్పులు అన్నము నీళ్లు వేడెక్కితే మళ్ళీ వేడెక్కుంటాయి నీళ్లు నీళ్ళలాగే ఉంటాయి వేడెక్కుతాయి అగ్నే కనపడడం మానేసుకు అప్పుడు అప్పులే అన్నాదము అగ్ని అన్నము అంతే కదండి సో ఆ విధంగా భోక్తా భోగ్యము మిగిలితే నీళ్లు భోక్తా అగ్ని భోగ్యము నిప్పులు మిగిలితే అగ్నే అన్నాదము నీళ్లు భోగ్యము ఆ విధంగా మనం వ్యవస్థ చేసుకుంటాం అదే అంటున్నారు ఆయన ఆ పోవా అన్నం జ్యోతిరున్నాదం ఒక లెక్క ఒక లెక్కలో దానికి హేతు ఏమిటంటే అప్సు జ్యోతి ప్రతిష్ఠితం సో అప్పులయందు జ్యోతిస్సు ఉన్నది అగ్ని ఉన్నది జ్యోతిశ్యాప ప్రతిష్ఠిత జ్యోతియందు అగ్నియందు మళ్ళీ అప్పులు ప్రతిష్ఠితలములవుతున్నాయి వెన్నీళ్ళన్నా వెన్నీళ్ళు అంటే అప్పులలో జ్యోతి ఉందండి అగ్ని అగ్ని నుండి జలము పుట్టింది అగ్నేరాప అగ్ని నుంచే కాబట్టి ఇప్పుడు కూడా హెచ్ఓ మాలిక్యూలు పుట్టినప్పుడు కూడా అగ్ని నుంచే నిప్పుల నుంచే వేడి నుంచే పుట్టింది ఎగ్జోధర్మిక్ రియాక్షన్ అది ఆ రకంగా కూడా కరెక్ట్ కాబట్టి అగ్ని ఎందు అప్పులు ప్రతిష్ఠితమతలు ఒక దృష్టికోణంలో ఇంకో దృష్టికోణంలో అప్పుల నుండి అగ్ని ప్రతిష్ఠితమవుతుంది ఆ విధంగా దర్శించాలి అచేతనే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనుకోండి అది అప్పుల నుంచి జనరేట్ అవుతుంది మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ అదొక దృష్టికోణం ఇంకో దృష్టికోణంలో వాటరు పుట్టిదే అగ్ని నుంచి హెచ్ టూ ప్లస్ ఓటు రియాక్ట్ చేస్తే బోళ్ళంతా హీట్ జనరేట్ అవుతుంది ఆ ప్రాసెస్లో వాటర్ మాలిక్యూల్ తయారవుతుంది సో ఆ విధంగా కూడా మనం దాన్ని పరిశీలించవచ్చు సో విశిష్టమైన దృష్టికోణాలను బట్టి అప్పులు అగ్ని ఈ అన్న అన్నాదములు అవుతూ ఉంటాయి ఈ దేహంలో కూడా అలాగే ఉంటుంది దేహంలో కూడా అగ్ని నీటిని హరించేస్తూ లోపల టెంపరేచర్ ఉంటుంది నీటిని హరించేస్తూ అప్పుడు దాహం వేస్తుంది నీరు త్రాగుతాం నీరు త్రాగితే ఆ నీరు దేనికోసం తాగుతున్నాం దాహం కోసం తాగుతున్నాం అంటే అగ్ని అన్నాదము అప్పులు అన్నము నీరు ఎప్పుడైతే తాగుతారో అప్పుడు శరీరం చక్కగా మెయింటైన్ అవుతుంది శరీరంలో టెంపరేచరు అదర్ మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నీ మెయింటైన్ అవుతాయి శరీరం కూడా అప్పుమయం అపోమయం ఎనభై నీరే దీంట్లో ఒక టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి అప్పులే అన్నాదము జ్యోతి ఆ అగ్ని జ్యోతి అంటే అగ్ని అది అన్నము ఈ విధంగా పరస్పరం మనం భావన చేయాలి ఈ విధంగా ఎవడైతే ఈ శరీరమునందు ఈ జగత్తునందు కూడా అప్పులకు జ్యోతిష్నకు అగ్నికి ఉండేటువంటి పరస్పర అన్న అన్నాద భావాన్ని భావన చేస్తాడో వాడికి ఆ ప్రతిష్ట ఆ ఫలములు లభిస్తాయి సయ ఏ ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదోవతి మహాన్ ప్రజయా పశుభైర్బ్రహ్మవర్చ్యసేనా మహాన్ కీర్త్యా అన్నం బహు కుర్వీత్రతం అన్నమును మర్యాద చేయవలెను దానికి ఎక్కువ విలువను బహుకరణము చేయాలి అంటే దానికి ఎంతో బహుకరణము అంటే అధికమైనటువంటి అన్నాన్ని మనం సంపాదించుకుని కావలసిన దానికంటే ఒకసారి ఎక్కువ వండుకోవాలి దాన్ని సోదట్ ఎవరికైనా పెట్టచ్చు పైగా వేస్ట్ చేయకుండా మనం దాన్ని మర్యాదని పెద్ద చెయ్యాలి అంట పెద్ద చేసి మాట్లాడాలి అంట చూడండి బహుకరణము అంటే పెద్ద చేసి మాట్లాడాలి ఒకటి అన్నము పవిత్రమైనది కింద పాదు అనుకోండి అలా పో పూర్వం మా చిన్నప్పుడు కింద పాలు ఒలికితే అదేదో చాలా అపరాధం జరిగినట్టుగా భావించేవారు పెద్దలు వెంటనే అనివారు ఆ చాలే ఘనకార్యం చేసేవు పాలు పారిపోసావు తొక్కకోవు ఇటు ఒకటో నడవక అక్కడే నిలపడు అని అని ఏమో ఏదో బట్ట ఏదో తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసేవారు పాలు తొక్కకూడదు అని ఎందుకంటే అన్నం అది ఆహారం కదా ఆహారాన్ని తొక్కకూడదు అన్నం మెతుకులు ఉన్నాయి అనుకోండి తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఏమిటి అలా అన్నం తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏమిటి అని కోపడివారు పాలు తొక్కకూడదు నీళ్లు తొక్కినా పర్లేదు కానీ పాలన మొత్తం తొక్కకూడదు దాన్నే బహూకరణము అంట వాళ్ళు కూడా అన్నాన్ని వడ్డించేప్పుడు అప్పుడు క్లీన్గా ఉందో లేదో చూసుకుని అంతా సక్రమంగా ఉంటేనే వడ్డిస్తారు అంతేగాని కంగారు కంగారుగా వడ్డించేసారు అయిపోతుందని చెప్పేసి వడ్డించేసి లేచకపోవడం అలా చేయాలి మర్యాద ప్రేమగా ఒక ఒక ఆదర భావంతో చూస్తారు అలాగే మనం అన్నాన్ని చూడాలి అది ఒక వ్రతము ఈ ఉపాసకుడు పృథివీవా అన్నం భాష్యం అబ్జ్యోతిషనాద గుణ ఉపాసకస్ అన్న బహూకరణం వ్రతం సో అప్పులు ఇంతకు ముందు అనువాకంలో వచ్చినవి వాటిని ఎవడైతే అన్న అన్నాద రూపంగా అన్యోన్యంగా ఉపాసన చేస్తాడో వాడికి ఒక వ్రతాన్ని ఉద్దేశించి చెప్తున్నారు ఏమిటి ఆ వ్రతము అంటే అన్నస్య బహూకరణం వ్రతం వాడు అన్నమును బహుగా అంటే దాన్ని మర్యాద చేయటం వ్రతం ఇక్కడ చెప్పిన ఏమిటంటే ఇంతకు ముందు చెప్పిన ఉపాసనకి ఇది వ్రతం అన్నం బహు అనేది వ్రతం ఇప్పుడు చెప్పబోయే ఉపాసన పృథివీ వా ఇంకో ఇంకో ఉపాసన వస్తుంది దానికి వ్రతము నకంచన వసతు పృత్యాచిత తద్వ్రతం అది దానికి వ్రతం అలా అర్థం ఏంటి ఈ అనువాకంలో చెప్పిన వ్రతం ఇంతకు ముందు అనువాకంలో చెప్పిన ఉపాసనకి సంబంధించి అనువాకం ఉపాసనతో పూర్తవుతుందిగా ఇలా ఉపాసన చేయాలి అప్పు జ్యోతి అన్నా రూపంగా ఉపాసన చేయాలి ఈ ఫలం వస్తుంది అటువంటి వాడికి ఒక వ్రతము ఏమిటా వ్రతము అన్నం బహుకుంది కానీ అక్కడికి వాక్యం ఇప్పుడు ఇంకో కొత్త ఉపాసన ఏమిటా ఉపాసన పృథివీయే అన్నము ఆకాశము అన్నాదము ఆ రెండే మిగిలిపోయాయి ఇప్పుడు ఐదు భూతాలండి మొదట రెండు తీసుకున్నాం పృథివీ ప్రాణ వాయువు తర్వాత రెండు అప్పు జ్యోతిష్ ఇంకొకటి మిగిలింది ఆకాశం ఒక్కదాన్ని పట్టుకునే అన్న అన్నాద ఎలా చేస్తారో దానికి ఇంకొకటి జత పెట్టాలి మూడు పెయిర్స్ రావాలంటే ఐదింటి నుంచి ఒకదాన్ని రిపీట్ చేసుకోవాలి మళ్ళీ మొదటిది రిపీట్ చేస్తాం పృథివీని రిపీట్ చేస్తాం చూడండి పృథివీ ఉన్నది భూగోళాన్ని తీసుకొని పృథివీ అంటే సాలిడ్ మ్యాటర్ అని అర్థం కానీ మనం భూగోళాన్ని పృథివీగా స్వీకరిద్దాము శరీరం కూడా పృథివీయే ఈ పృథివీ ఆకాశము నిలిచి ఉన్నది కాబట్టి పృథివీ అన్నము ఆకాశము అన్నాదము తర్వాత పృథివీ గ్రావిటేషన్ వల్ల ఆకాశాన్ని అట్మాస్ ఆకాశాన్ని తద్వారా అట్మాస్ఫియర్ని ను తన వైపుకు ఆకర్షించి అలా నిలబెట్టి ఉంచినది ఇప్పుడేమైంది ఇప్పుడు పృథివే అన్నాదమైంది ఆకాశము అన్నం ఓకే అది బాహ్యంగా దీన్నే ఆదిభౌ ఆధిభౌతికము అంటారు మీరు అధ్యాత్మంలోకి రండి శరీరము లోపల ఆకాశము ఉదరమునందు హృదయమును అంతా ఆకాశము ఆకాశం అని అస్తమనో అదే మాట్లాడతాం హృదయాకాశము ఉదరాకాశం పొట్టలో ఆకాశం ఉంటే మనం భోజనం చేస్తాం నిజానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు అసలు ఈ ఆకలి అంటే ఏమిటనో ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు ఏం చేశారంటే పొట్టలో ఒక బెలూన్ పంపించి ఆ బెలూను ఇలా డిఫ్లేటెడ్ బెలూన్ పొట్టలోకి పంపించి ఆ ట్యూబ్తో సహా వాడికి ఆకలి ఆకలి భోజనం చేసిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చినప్పుడు ఈ బెలూన్ పంపించారు ఆకలిగా ఉంది ఆ ఓకే మనిషిని కూడా తినేసేంత ఆకలిగా ఉంది దెన్ ఆ బెలూన్లోకి గాలిని కొట్టారు ఆ బెలూన్ కొద్దిగా వ్యాప్తి చెందింది అప్పుడు లోపల ఉన్నటువంటి స్పేస్ ఇట్ వాస్ కవర్డప్ వెళ్ళిటే అప్పుడు ఇప్పుడు ఆకలిగా ఉంది తగ్గింది ఆకలి ఎక్స్పెరిమెంట్ అంచేతనే మనకి తినే ఆహారంలో స్పేస్ ఫిల్లింగ్ కొంత ఉంటుంది యాక్చువల్ శరీరానికి కావాల్సిన క్యాలరీసు న్యూట్రియంట్సు కొంత ఉంటాయి కొంత స్పేస్ ఫిల్లింగు ఈ అన్నం మామూలుగా అన్నం దుకొని దానికి ఏదో ఒకరగా ఏదో కలుగు తిన్నారనుకోండి ఉనికి స్పేస్ ఫిల్లింగ్ యాక్టివిటీ వేయలేదు దాంట్లో న్యూట్రియెంట్స్ అవి తక్కువ ఉంటాయి స్పేస్ ఫిల్అప్ చేసేయటం సో స్పేస్ ఫిల్లింగ్ కూడా అవసరం అంతే కానీ క్యాలరీస్ని న్యూట్రియన్స్ని అన్నింటినీ ఒక ట్యాబ్లెట్ కింద తయారు చేసి ఏరోస్ట్రోనా ఏరోనాట్స్ తినే ఆహారం ఆ ట్యాబ్లెట్ మింగేసి కూర్చుంటే శరీరానికి కావాల్సిన న్యూట్రియం అన్నీ వచ్చేస్తాయి కానీ ఆకలి తీరినట్టు మాత్రం ఉండదు ఆకలికి కొంత స్పేస్ ఫిల్లింగ్ చేయాలి కాబట్టి ఆకాశము శరీరము ఈ రెండింటి ఎందు అన్నాద భావము మనకి స్పష్టంగా కనపడుతుంది ఇలాగా లోపల ఆకాశం ఉంది శరీరం లోపల కాబట్టి శరీరము అన్నాదము ఆకాశము అన్నము శరీరం ఆకాశంలో ఉందండి కాబట్టి ఆకాశము అన్నాదము శరీరము అన్నము తదేతదన్నమున్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి भवति भवति महान प्रजया अन्नवादो महावया पशुवर्च्यसे अलागंटी उपासन इकाम पृथ्वी आकाशम उपासन एवडोतो वो व्रतम एमटा व्रतम न कंचन वसत प्रत्याचीता तत्व्रत अभी व्रत दे व्रत भाष्यकार तथा पृथिव्याकाशोपासक वसत वसति कंचना कंचिदी न प्रत्याचेता न प्रत्याख्यादा पृथिवीनी आकाशाने उपासना चेस्ट పృథ్వీందు ఆకాశము ప్రతిష్ఠితమై ఉన్నది ఆకాశములందు పృథివీ ప్రతిష్ఠితమై ఉన్నది దేహాన్ని చూసి చేస్తారు ఈ ఉపాసనలన్నీ కూడా అంటే ఈ మొత్తం ఉపాసనలన్నింటి యొక్క సారం ఏమిటో చెప్తాను మీరు గమనించండి నెంబర్ వన్ జగత్తుని పంచభూతముల రూపముగా చూచుతాను పంచభూత ధారణ అని ఇది నేను మెడిటేషన్లో కూడా చెప్పాను అవుతుంది సార్ చాలా ఇంపార్టెంట్ ధారణ మహాత్ముడు దీన్ని బాగా రికమెండ్ చేస్తూ ఉంటారు ఈ పంచభూత ధారణ చేయండి లోకంలో నా వాళ్ళు నీవాళ్ళు డిజైరబుల్ అన్డిజైరబుల్ లైక్స్ డిజ్లైక్స్ ఆ విధంగా లోకాన్ని విభజించుకుని అలాగే చూస్తూ తద్వారా రాగద్వేషాలను పెంచి పోషించుకుంటూ జీవించటం తెలివైన పని కాదు ఆ రాగద్వేషాలను న్యూట్రలైజ్ చేయడానికి లోకాన్ని పంచభూతముల రూపంగా చూడం చూడాలి బ్రహ్మరూపంగా తర్వాత చూడొచ్చు దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఉడికే చూడండి అంటే చూసేస్తారండి అది అర్థం అవ్వాలి కదా కాబట్టి ఫస్ట్ స్టెప్ పంచభూతములలోకి రెడ్యూస్ చేయాలి అది ఇక్కడ ఉన్న ఈ మొత్తం ఉపాసన యొక్క స్వరూపం నెంబర్ వన్ దాకా వన్ నెంబర్ టూ నేను పంచభూతములకు అతీతమైన సాక్షి స్వరూపుడను అది వస్తుంది భోక్త ఏది వన్ ఆఫ్ ది పంచభూత భోగ్యము అది కూడా వన్ ఆఫ్ ది పంచభూతస్ కాబట్టి ఐఆమ్ నేదర్ భోక్త నార్ భోగ్యం దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ మన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో తెలుసునండి నేను భోక్తను నైంటీ నైన్ పర్సెంట్ మనిషి జీవితాన్ని నేను భోక్తను అనే దృష్టిలోనే గడిపేస్తాను ఆ భోక్తృత్వాన్ని తొలగించేందుకు ఈ ఉపాసన బాగా ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాలలో నేను భోగ్యమును అనే దృష్టి కూడా ఉంటుంది ఇప్పుడు కుటుంబం ఉందనుకోండి భార్య భర్త భోక్త భోగ్యము అవుతూ ఉంటాను భర్త భోక్త అవుతాడు భార్య భోగ్యము అవుతుంది ఇన్ ది రివర్స్ డైరెక్షన్ భార్య భోక్త అవుతుంది ఆయన భోగ్యం అవుతుంట సో బోత్వేస్ ఉంటుంది కనుక తాను భోక్తనైనా అవుతాడు లేకపోతే భోగ్యాన్నైనా ఉంటాడు ఆవిడ తెచ్చిపెట్టింది తినైనా తింటాడు లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఆమెకు అందజేసి ఆమె యొక్క ప్రీతిని సంపాదించడానికైనా ప్రయత్నం చేస్తాడు సో దట్ వే వెన్ హీ ఈజ్ యూటిలైజింగ్ హర్ సర్వీసెస్ హీ ఈజ్ ది భోక్త వెన్ హీ ఆఫర్స్ హిజ్ ఓన్ సర్వీసెస్ టు హర్ హీ బికమ్స్ భోగ్యం ఈ విధంగా బాస్కి సర్వీసెస్ ఆఫర్ చేశారనుకోండి మీరు భోగ్య బాస్కి వీడు భోగ్యుడుగా ఉంటాడు వీడి కింద పనిచేసి వాళ్ళ మీద వీడు భోక్తగా ఉంటాడు సో ఈ విధంగా ఆటోలో ఎక్కామనుకోండి మనం భోగ్యము వాడు భోక్త మనం ఆటో దిగేసి వాడు డబ్బులు వాడికి ఇచ్చేసి ఇంక జీవితంలో ఎప్పుడూ ఆటో ఎక్కకూడదు అని మీరు బస్సుకి వెళ్ళిపోతున్నారనుకోండి మీరు భోక్త వాడు భోగ్యం ఈ విధంగా లోకం మొత్తం మీద ఈ భోక్తృభోగ్య భాగము ప్రతి వ్యక్తిలో ఉంటుంది ఎవరి పర్సన్ ఈజ్ భోక్త యాజ్ వెల్ యాజ్ భోగ్యం ఇన్ డిఫరెంట్ సర్కంస్టాన్సెస్ ఈ విధంగా దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది తనను ఒక వ్యక్తిగా భావించినంత కాలము ఈ భోక్తృభోగ్య భావము ఉంటుంది వాస్తవంలో శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు చెప్తాడు నువ్వు భోక్తవి కాదు భోగ్యానివి కాదు మరి ఎవరు భోక్త ఎవరు గుణాగుణేశు వర్తంతే ఇంద్రియాని ఇంద్రియాథేషు వర్తంత ఇది ధారయం దట్ ఈస్ ది వాక్యం ధారయన్ ఈ సంగతి నువ్వు మనసులో గట్టిగా తెలుసుకో ఏమిటి ఇంద్రియములు ఇంద్రియార్థముల ఎందు ప్రవర్తిల్లును ఇంద్రియార్థములు అంటే శబ్దరూపర సంస్పర్శ గ్రంథాలు అవి భోగ్యములు ఇంద్రియములు అంటే వీడు మనస్సు మనస్సు ద్వారా ఈ కన్ను ముక్కు చెయ్యి వంటితోటి కలిసి మనస్సుతో కలిపి ఇది భోక్త కాబట్టి నువ్వు భోక్తవి కావు భోగ్యానివి కావు నువ్వు సాక్షివి నీవు ఆ దేహముతోటి మనస్సుతోటి ఇంద్రియాలతోటి తాదాత్మ్యాన్ని చెంది నేను భోక్తనని అనుకుంటూ ఉంటాను దేహంతోటి తాదాత్మ్యాన్ని చెందినప్పుడు భోగ్యత్వం కూడా తప్పదు దేహము భోక్తా భోగ్యం రెండు అవుతూ ఉంటుంది దెన్ఫోర్ ఈ భోక్తృత్వము భోగ్యత్వము నీ లేవు అవి కేవలము పంచభూతములకు సంబంధించిన ధర్మాలే నీవు సాక్షివి అని ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగాన్ని చక్కగా తెలుసుకోవటంలో ఈ ఉపాసనలు ఎంతో బాగా ఉపయోగపడతాయి భాష్యకారులు అదే పాయింట్అవుట్ చేస్తున్నారు ఎనీవే బిఫోర్ దాట్ ఇంతకుముందు చెప్పిన పృథివీ ఆకాశ ఉపాసన ఉందే ఆ ఉపాసన చేసేటువంటి సాధకునికొ ఒక వ్రతాన్ని చెప్తున్నారు ఏమిటి ఆ వ్రతము అంటే వాడు పృథ్వీని ఆకాశాన్ని ఉపాసన చేస్తున్నాడు కదా ఎవడైనా ఇంటికి వచ్చారనుకోండి కూర్చుని కుర్చీ వేశారనుకోండి అది పృథివీ మకా ఉండటానికి గది ఇచ్చారనుకోండి అది ఆకాశం కాబట్టి పృథివీ ఆకాశ ఉపాసన అంటే దట్ ఈజ్ సంహౌ కనెక్టెడ్ విత్ టేకింగ్ కేర్ ఆఫ్ ది గెస్ట్ అంటే ఇంటికి వెళ్ళైనా వస్తే అవే మా ఇంట్లో ఖాళీ లేదండి అనకూరదు ఒకసారి ఎవడో నలుగురు వేద పండితులు వచ్చారు గృహస్తింటికి మేము రాత్రి ఇక్కడ పడుకుంటాము అని కోరారు వాళ్ళు కోరిందంటే పడుక్కుంటాము అని మాకు పోయిన ఒక్కలే వాళ్ళంతా మడి తడి ఏదో ఉంటాయి మేము పడుకుని వెళ్ళిపోతాం అంటే మా ఇంట్లో ఖాళీ లేదండి అలా అనుకో ఏదో సర్దుబాటు చేసుకునే ఏదో ఖాళీ హృదయంలో ఖాళీ ఉంటే ఇంట్లో ఖాళీ దొరుకుతుంది ఏదో అలాగే ఖాళీ చేసుకునే వాళ్ళకి ఇంట్లో మకాం ఇవ్వాలి కానీ మా ఇంట్లో ఖాళీ లేదు అని చేయకూడదు అంటే దాని అర్థం ఫూల్ హార్టీగా వాడిని ఎవరినో ముఖోమోహంతులు లేని వాడిని ఇంట్లో ప్రవేశపెట్టి తద్వారా కష్టాలని కొను తెచ్చుకోమనే అభిప్రాయం కాదు వాడు వచ్చినటువంటి అతిథి యోగ్యమైన అతిథి సందర్భంలో మనం ఇంట్లో ఖాళీ లేదు మీరు వెళ్ళిపోండి అని ఎప్పుడూ నిరాదరణ చేయకూడదు ఈ ఈ ధర్మాన్ని మన పూర్వం ఆ హౌస్ ఆర్కిటెక్చర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఇదే వాక్యాన్ని ఆ వాక్యం చూడండి పృథివ్యాకాశ ఉపాసకస్య పృథ్వీ ఆకాశము ఈ పరస్పరము అన్నానాదభావంగా ఉంటాయే వీటిని ఉపాసన చేసేవానికి వ్రతం ఏమిటో వ్రతము అంటే వసతవు వసతి విషయములో విషయసప్తమేంట అంటే వసతి నిమిత్తం మకాము కారణంగా మకాము నిమిత్తం అంటే కారణంగా కంచనా అంటే కంచిదపి ఏ వ్యక్తినైనా కూడా నత్యాచక్షిత అంటే ప్రత్యాఖ్యానం న కురులీత అంటే తిరస్కరించరాదు ఏ వ్యక్తి అయినా అయా తలదాచుకుందుకు ఒక పూట చోటు ఇవ్వండి అంటే తిరస్కారం చేయకూడదు ముఖ్యంగా ఈ ఉపాసకుడు మిగతా వాళ్ళ మాట అలాంటి పెట్టండి ఈ పృథ్వీ ఆకాశ ఉపాసకుడు గెస్ట్కి స్థానాన్ని ఇవ్వాలి పూర్వం అందరూ ఇలాంటి ఉపాసనే చేయాలని వైదిక వేదిక కల్చర్లో ఉండేది అంచేతనే వాళ్ళు ఇల్లు కట్టేప్పుడు బయట ఒక వరం ఒక ప్లాట్ఫామ్ ఆ అంటారు ఆ ప్లాట్ఫారం తోటి నిర్మాణం చేసేవాడు ఆ ప్లాట్ఫారం ఇట్ వాజ్ ప్రొవైడెడ్ విత్ ఎ రూ మీకు ఎంత వర్షం కురిసినా సరే అరుగు మీద కొంతైనా మీకు స్థానం ఉంటుంది అక్కడ విశ్రమించవచ్చు తర్వాత రూల్ ఏమంటే అరుగు మీద మీకు అధికారం ఉండదు అరుగు కట్టి పూచి మీది కట్టిన తర్వాత ఈ అరుగు నాది దీని మీద నా పర్మిషన్ లేకుండా ఎవడో రావడానికి వీర్లేదు అనేటువంటి అధికారం మీకు ఉండదు అరుగు మీద గెస్ట్స్ ఎ హ్యావ్ ఎ రైట్ టు యూజ్ ఇట్ ఆ విధంగా ఇట్ ఈస్ అండర్స్టుడ్ లైక్ దాట్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు ఇంతవరకు ఉందనుకోండి ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ ముందుకు జరిపేసి కట్టేసి యువతల వైపు స్థలంలో ఒక మడిగని తయారు చేసి అద్దెకిచ్చేస్తారు ఆ వెనకాల వీళ్ళింట్లో మాకు ఉంటాం ఆ విధంగా ప్రభుత్వ స్థలాన్ని కూడా కలిపేసుకుని దాంట్లో కూడా షాపు కట్టేసి వాడు ఎవడైనా అసలు గృహస్థుకి ఉండి వాడికి ఆతిథ్యం ఇచ్చే ప్రసక్తి అక్కడిది చాలా జనుము చాలా లోభము భోగ పరాయణత్వాన్ని బాగా అలవాటు చేసుకున్నారా అనిపిస్తుంది అది యోగ్యమైన సంస్కారం కాదు అందులో భారతదేశ భారతదేశంలో అసలే న్యాయం కాదు పర్వాలేదు ఇది కూడా ఒక ఫ్రేజు ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్ సోన్ వే ఆఫ్ గెటింగ్ రిడ్రెస్ అండ్ ఆల్ దట్ ఆల్ రైట్ సో మనం ఎప్పుడూ కూడా ఇంటికి వచ్చిన వాడికి తప్పనిసరిగా మకాన్ చేసే ప్రయత్నం చేయాలి అది ఒక వ్రతంగా పెట్టుకోవాలి వాళ్ళు కోరినప్పుడు మకాన్ అది వ్రతం వసత్యర్థమాగతం నివారయేత్ ఇత్యర్థ వసతి కోసం వచ్చిన వాడిని ఇంటి బయటికి తోలేయకపోవడదు ఒక ఫోటో రెండు ఫోటో వాడికి మకాలు ఇచ్చేస్తే వాడు వేడిపోతాడు వాడు ఇంట్లో మకాలు పెట్టేయడం అంటే పర్మనెంట్గా ఉంటాడని అభిప్రాయం కాదు వసతి నిమిత్తం నేను తలదాచుకుంటాను అన్నట్లు ఇది ఒక అతిథి మర్యాద తర్వాత దీని మీదనే ఆ వ్రతాన్ని కొంచెం ముందు తీసుకెళ్తున్నారు భాష్యం తస్మాధయా బహ్వత్ బహ్వన్న సంగ్రహం కుదిత్యర్థ ఎప్పుడైతే ఇంటికి వచ్చిన అతిథికి మకామిల్వ్వటము నాకు వ్రతము అని వీడు అనుకుంటాడో తస్మాత్ ఆ కారణం చేత వీడేం చేయాల్సి ఉంటుందంటే ఈ గృహస్థు కయాచ విధయా అంటే ఏనకేన ప్రకారేణ ఏదో పద్ధతిలో ఏదో పద్ధతిలో అంటే స్టీలింగు అలాంటి పద్ధతి కాదు యోగ్యమైన పద్ధతిలో ఏదో కొంచెం ఎక్స్ట్రా టైం వర్క్ చేసో లేదా ఎవరినైనా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చో ఏదో విధంగా ఇంట్లో ఓ పది సేర్లు బియ్యానికి లోటు లేకుండా పెట్టుకోవాలి మనం అర కేజీ బియ్యం మనకి మనకి పూట తమిడి బియ్యం మనకి చాలు ఆ తమిడి బియ్యం కొనుక్కుని అది వండు తినేసి కొడుకుని ద్రపోయి రేపటి బియ్యం రేపే తెచ్చుకుందాంలే అన్నట్టుగా ఉండకూడదు కూరలు కొంటూ ఉంటారు వాడు పావు అంటాడు ఎంత కూరలు ఎంత అంటే మన వాళ్ళు అన్నమే కానీ కూర మీద ఖర్చు పెట్టరు అంటే ఆ న్యూట్రిషన్ ఐడియా లేకపోవడం చెప్తారు వాడు ఎంత కూరగాయలు ఎంత అని అడిగారు అనుకోండి పావు రెండు రూపాయలు అంటాడు వాడు చెప్పడమే పావు చెప్తారు వాడికి తెలుసు వీళ్ళ సంస్కారం వాడికి బాగా తెలుసు వీళ్ళు పావు కేటగిరీ ఏది అంటే చెటాకు ముప్పోలాగా ఇస్తావా అని చెయ్యి అడుగుతా అంటే సంథింగ్ లెస్ దాన్ పావు అయ్యి ఉంటుంది వాడు ఎవరమ్మా అంటాడు సరే ఫోన్లో ఏదో చేసుకుని అని మొత్తానికి చెటాకు కొనుక్కుంటారు ఏమిటి చెటాకు కూరలు ఏమిటి చెటాకు బీరకాయో చెటాకు బెండకాయో వాటి కైండ్ ఆఫ్ థింగ్ ఇది కాబట్టి పచ్చేసి వన్ కేజీ ఎందుకంటే భారతదేశంలో చీప్గా ఉండేది ఫుడ్డే ఇంకా ఇంక ఏది చీప్ కాదు ఇప్పుడు కోక్ కొనాలనుకోండి ఇవాడు చెటాకు పత పావు సీసా పెడతాడు పది రూపాయలు పుచ్చుకుంటాడు ఎందుకదా కోక్ అది దాన్ని తాగితే ఉడికే నీళ్ళు తాగినట్టు తప్పిస్తే ఇంకంతకంటే సారం లేదు మనం కోక్లో ఐస్ క్రీములు కొనం కానీ కూరలు కొనం సో తోటకూర వచ్చిందనుకోండి కట్ట ఎంత అంటే పావలా అంటే ఒక ఓ అరకట్టి అని ఒక వేడవాడి చేయలేక అలా ఉండకూడదు నాలుగు కట్టలు కొనుక్కోవాలి నలకేలా పెట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బొప్పన్నం ప్రాప్యా ఎక్కువ అన్నాన్ని ఆహార పదార్థాలని ఏదో విధంగా ఏనకేన ప్రకారైనా ఏదో విధంగా అంటే పక్కింటి వాళ్ళ నుంచి అవసరం అపహరించి కాదు ధర్మబద్ధంగా బొప్పన్నం ఇంట్లో కొంచెం సామాను ఎక్కువ ఉండాలి ఇప్పుడు కిచెన్లో అయ్యవారి నెటిల్లులా పెట్టకూడదు కిచెన్లో కొంచెం సామాగ్రి ఎక్కువ ఉండాలి సపోజ్ పళ్ళు ఉన్నాయనుకోండి ఒక అరడదని పళ్ళు ఉండాలి ఒక్క లింగి ఇంటికి కానీ ఒక్క పండు పెట్టుకోవడం కాదు అరడదని పళ్ళు ఉండాలి ఎవరికైనా ఇవ్వచ్చు అలా ఉండాలి అన్నాన్ని వృధా చేయకూడదు కొంచెం నిండుగా పెట్టుకోవాలి బియ్యం ఉందనుకోండి ఓ పాతి కేజీలో ఓ అరబస్తాయో బస్తాయో వేయించుకోవాలి కూరలో చెరో కేజీ చొప్పుడు నాలుగు కూరలు కొనేసి పెట్టుకోవటం మనమే తినొచ్చు అదే ఎవరికైనా పెట్టవచ్చు అని ఆ దృష్టి ఉండాలి బహు దృష్టి ఉంటాయి అన్నం దగ్గర బహు పారవేయకూడదు అట్ ది సేమ్ టైం బహ్వన్నం ప్రాప్ యాదు కొంచెం ఒకంత ఎక్కువ పెట్టుకోవాలి కాఫీ ఇద్దరు మనుషులు వస్తే కాఫీ ఉంది ముగ్గురు వస్తే కాఫీ లేదన్నట్టుగా ఉండకూడదు పాలు కూడా అయ్యో ఒక్కడికే టీకే సరిపడతాయరా పావు ఎందుకంటే వీడు పావు పాలు కొంటాడు నేను ఎక్కడికో ఎక్కడికో ఆశ్రమానికి వెళ్ళాను వెళ్తే సరే స్వామీజీ కాఫీ తవ్వుతారంటే ఓఎస్ తప్పకుండా తగ్గుతాయో అభ్యంతరం లేదు పావే పాలు తర్వాత నాకు అర్థమైంది పాలు పావే కొంటున్నారు నేను ఉన్నప్పుడు కూడా పావే పావే నేను అదే నేను ఉన్నప్పుడు ఈ పావులు ఎక్కేటండి మీరు రోజుకి కేజీ కొనండి లీటర్ కొనండి నేను ఉన్నంతకాలం లీటర్ అంటే లీటర్ పది రూపాయలు అవుతుంది నేను పది రోజులు ఉంటున్నాను ఇదిగో రూపాయలు అని నేను వంద రూపాయలు ఇచ్చేసి మీరు రోజుకి లీటర్ కొనేసేయండి అంటే స్వామిజీ లీటర్ పాలు మీరు తా నేను తాగనమ్మా మీరు లీటర్ కొనండి మీరు లీటర్ కొని పెట్టండి నేను అడిగినప్పుడు అలా నాకు దొంగ కాఫీ ఇస్తూ ఉంటుంది అంతే పాలు లేవలే వాటి చెప్పొద్దు మీరు లీటర్ కొనండి మిగిలిన పాలు మేము తీసుకొని తీసుకోండి మీ పిల్లలకి పాలు తాగుతుంది సార్ నేనంతా టూ హండ్రెడ్ ఎమ్మెల్యే కూడా నాకు నా కాఫీకి హండ్రెడ్ ఎమ్మెల్యో హండ్రెడ్ ఫిఫ్టీ అవుతుంది మిగిలిన ఎయిట్ హండ్రెడ్ మీరు పిల్లలు మీరు వాడుకోండి అంటే కొండ మాత్రం లీటర్ కొనాలి నథింగ్ లెస్ దాన్ లేటర్ ఎందుకంటే మనకి దొరికి సామాన్ అదేనండి కొంచెం పది రూపాయలు కాగితం ఇస్తే దొరికిది ఓ పాల ప్యాకెట్ ఇంకా అది తప్ప ఇంకేదీ దొరకదు మీరు కిట్ క్యాట్ చాక్లెట్ కావాలంటే వాడు పది రూపాయలకు లేదు పన్నెండు రూపాయలు అని వాడు సమాధానం స్వచ్ఛ పాలైతే దొరుకుతుంది ఏదో ఇంకా భారతదేశంలో అలాగే ఫుడ్ చీప్ ఐటమ్ కాబట్టి అది సమృద్ధిగా పెట్టుకోవాలి బఫ్పన్న సంగ్రహం కుర్యాదిత్యర్థ దానికి హేతు చెప్తున్నారు శంకర్లు యస్మాత్ అన్నవంతో విద్వాంస अभ्यागता अन्नाथ आराधी आराधि आराधी का आराधि आराध्यस्मा आराधन का अराधि ओके सो आराधि संसिधस्मी अन्न इचक्षते अन्नकोवाली अटे अराध्यस्म अन्न माचक्षते విద్వాంస అంటే విద్వాంసులు అంటే ఉపాసకులు అని అర్థం లేదా అంటే ఉపాసన కదా ఇది ప్రకరణం సో ఇటువంటి ఉపాసన చేసేవారు పంచభూత ధారణ చేసేటువంటి వారు ఇటువంటి వ్రతనిష్టతో బతికి వాళ్ళు ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నవంత సమృద్ధిగా అన్నవాట్లు పెట్టుకుంటారు బొఫ్ఫన్నం పెట్టుకుంటారు ఎందుకంటే అభ్యాగతాయ ఇంటికి వచ్చినటువంటి వాడు